Oh! అపరిగ్రహ యమాల్లో ఈ ఐదు ప్రధానమైన అంశాలు అంటే ఎంత గొప్ప ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ చూడండి ఇక్కడ పెట్టారు అహింస సత్యం అస్తేయం బ్రహ్మచర్యం అపరిగ్రహ అంత క్వాలిఫికేషన్స్ ఇక నియమాల్లో శౌచం శౌచం అంటే క్లీన్లీనెస్ మూడు రకాలుగా చెప్పారు పైన అహింస చెప్పారా దానికి కింద కౌంటర్ శౌచం అనమాట ఎలాగా యువర్ డీడ్స్ షుడ్ బీ వెరీ క్లీన్ అంటే మన కర్మలు పవిత్రంగా ఉండగలగాలి అలానే మన వాక్కు పవిత్రంగా ఉండగలగాలి అలానే మన మనస్సు పవిత్రంగా ఉండగలగాలి అవునా కాబట్టి ఇక్కడ శౌచమని అంటే క్లీన్లీనెస్ అంటే శరీరాన్ని బాగా చింతాలు సబ్బెట్టి రుద్దినంత మాత్రం సరిపోదు లోపలన్నీ చింతలే కాదు కాబట్టి శరీరాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అందుకని నేను లోపల ప్యూర్గా ఉన్నానండి బయట వదిలేసా అనుకోండి పళ్ళుతో అవ్వకుండా స్నానం చేయకుండా ఎవరు కూర్చోని దగ్గర రారు దుర్గంధం కాబట్టి శరీరము శుద్ధంగా ఉండాలి మన వాక్కు శుద్ధంగా ఉండాలి మన యొక్క మనస్సు శుద్ధ ఒక వాక్కుతోటి అలా కూర్చోబెట్టగలుగుతున్నా అంటే వాక్కు ట్రాంక్విలిటీ ఉండాలి హాయిగా ఉండాలి ఆ వాక్ ఎక్కడ హద్దులు సవ్వకూడదు కాబట్టి శారీరకంగా శుద్ధి వాచికంగా శుద్ధి మానసికంగా శుద్ధి శౌచం సంతోష అంటే సంతోషం అనంటే ఇక్కడ ఏంటనంటే సంతృప్తి మనిషికి చూడండి సంతృప్తి ఎప్పుడు వస్తుంది మనిషికి అన్ని కలిగి ఉంటే ఉన్న దాంట్లో జీవిస్తే ఏం ఏ నాకు సంతృప్తిగా లేదు ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న వేశాను ఆ ప్రశ్నకి నేను ఎప్పుడు సంతృప్తి చెందుతాను చెప్పండి అదే సంతృప్తి కూడా అదే ఒక మనిషి సంతృప్తిగా ఉండాలంటే సమాధానం ఉండాలి అంటే ఒక అవగాహన ఉంటే సంతృప్తిగా ఉంటాడు అర్థమైందా ఒక అవగాహన దీని పరిధిది అని గుర్తిస్తే మనిషి సంతృప్తి పడిపోతాడు సంతృప్తి కావాల్సింది ఉన్న సర్దుకుపోతాం సర్దుకుపోతూ ఏడుస్తూ సర్దుకోవచ్చు ఏమోనండి సర్దుకుపోతే సంతృప్తి ఉండదండి ఏడుపు ఉంటుంది అక్కడ కోరికలను ఎక్కువ పెంచుకోకూడదు మీ చేతుల్లో ఉందా పెంచుకోకూడదని కనిపిస్తుంది కావాలనిపిస్తుంది ఇవన్నీ కాదు సంతృప్తిగా ఒక మనిషి ఉండాలంటే వాస్తవికతను దాని యొక్క పరిధులను గుర్తించాలి నిజంగా చూడండి ఒక వ్యక్తి మెచ్యూర్డ్గా ఇప్పుడు బ్యాలెన్స్డ్గా ఎప్పుడు ఉంటాడు చెప్పండి అర్థమైతే బ్యాలెన్స్డ్గా ఉంటాడు అర్థం కాకపోతే బ్యాలెన్స్డ్గా ఉన్నట్టున్న లోపల వాడికి డిస్టబెన్స్ ఉంటూనే ఉంటుంది కదా అంతేనా కాదా సంతృప్తి ఒక మనిషికి అవగాహన వల్ల కలుగుతుంది అవగాహన లేకపోతే మనిషికి సంతృప్తి కలగదు ఇప్పుడు మీరు చెప్పిన దాంతో నాకు అవగాహన కలిగిందనుకోండి ఆ ప్రశ్నకి నాకు అవగాహన కలిగిందనుకోండి సమాధానం నేను సంతృప్తిగా ఉంటాను సింపుల్ థింగ్ ఇది కూడా కాబట్టి మనిషికి సంతోషం సంతృప్తి అనేది ఎప్పుడొస్తుంది అవగాహనతో మీరు నాలుగు కూరలు పెట్టి రెండు రకాల పప్పులు పెట్టి రెండు రకాల పచ్చడి పెట్టి ఒక స్వీటు ఒక లిక్విడ్ స్వీటు ఒక సాలిడ్ స్వీటు ఎన్ని ప్లాన్ చేసి ఒకటికి పెట్టాడు అనుకోండి వాడు ఏం చేస్తాడు తింటాడు అర్థమైంది కాని ఒక కూర ఒక పచ్చడి శుభ్రంగా ఏదైనా ఒక పప్పు ఒక చారు మజ్జిగ పెట్టారనుకోండి అది కడుపు నిండా తింటాడు కానీ దానికి దీనికి తేడా ఏమిటి చెప్పండి దాంట్లో ఆప కనిపిస్తుంటుంది నాలుగు కూరలు అంటే దీన్ని కలపాలి దాన్ని కలపాలి తింగర ఉంటాడు మనిషి కంగారు కంగారుగా ఉంటాడు ఏమిటో ఒక రకం ఇది ఇది ఎలా ఉంటుంది అది ఎలా ఉంటుంది ఇది ఎలా ఉంటుంది అది దాన్ని కలిపి దీన్ని కలిపి మనిషి టింగర టింగరగా పనిచేస్తుంటాడు అక్కడ అది ఒకటే కూర ఒకటే పవ్వు పచ్చడి హాయిగా కలుపుకుంటాడు మెల్లగా తింటాడు నా భోజనం ఇంతే అన్నం కొద్దిగా అన్నం కొద్దిగా చారో లేకపోతే సాంబారో ఏదో ఉంటుంది చిన్న కూర అంతే బాస్ దీనికి పెద్ద యాగం చేసి పెద్దది ఎత్తులు దీన్ని వండి వండి వండి ఓ నాలుగు ముద్దలు తింటాం దీనికోసం పెద్ద తాపత్రయం అయినా సంతృప్తి ఉండదు అన్నీ తింటాడు ఏమండి ఈ సాంబార్ పెట్టారా అండి ఏదో ఒకటి కొరత మనిషికి సంతృప్తి అనేది ప్రధానమైన ఆయుధం ఉండదు భర్తృహరి అంటాడు ఈ లోకంలో ఎవడినైనా జయించొచ్చట ఎవైనా మనం ఓడించొచ్చట కానీ సంతృప్తిగా ఉన్నవాడిని మటుకు ఏం చేయలేము ఏమీ పీకలేమనే సార్ ఆయన కదపలేం వాడిని సంతృప్తిగా ఉన్నవాడికి ఇంకేమిటి ఉందండి వాడిని ఏం చేయగలరండి ఏం చేయలేం మనం వాడికి సంతృప్తి పెద్ద ఆయుధం అది ఈరోజు సమాజంలో అది అర్థం కాక ఆయుధం లేకనే అందరూ కూడా ఎన్ని సాధించినా ఇంకా మనిషికి ఏమిటి ఏం అర్థం కాకుండా పరుగులు చేస్తున్నారు కారణం అవగాహన లేకపోవడం వల్ల కాబట్టి ఇక్కడ నియమాల్లో సంతోషము అంటే సంతృప్తి తర్వాత స్వాధ్యాయం స్వాధ్యాయము అనంటే నిరంతరం ఒక సాధకుడు ఆ స్వాధ్యాయ ప్రక్రియ అంటే వేదాంత చింతన వేదాంత చింతన చేయాలి పారాయణ గ్రంథాలని పారాయణ చేయాలి జపం చేయాలి ఆ స్వాధ్యాయం చేయాలి తపహా తపస్సు అంటే మళ్ళీ మూడు రకాల తపస్సు శారీరక తపస్సు వాష్క తపస్సు మానసిక తపస్సు వాక్కుతోటి మౌనం అట్లీస్ట్ ఒక రోజుకు ఒక రెండు గంటలు మౌనంగా ఉండాలి ఉదయం లేవగానే ఆ మౌనాన్ని పాటించడం లేకపోతే వారంలో ఒక రోజు పూర్తిగా మౌనం ఉంటారు కొంతమంది అంటే నా లెక్క ప్రకారం రోజుల రోజులు మౌనం ఉంటే వ్యవహారానికి ఇబ్బంది ఒక రోజులో ఒక గంట మౌనం రెండు గంటలు మౌనం పెట్టుకోండి ప్రశాంతంగా ఉండండి ఆ మౌన స్థితిని శారీరకంగా తపస్సు ఏంటంటే మనం వారానికి ఒకరోజు భోజనం మానేయండి అన్న పదార్థాలు మానేయండి టిఫిన్ కానీ భోజనం కానీ రాత్రి కానీ తినకండి ఆ రోజు ఓన్లీ ఫ్రూట్స్ కానీ కూరగాయలు అలాంటివి తీసుకోండి ఆరోగ్యానికి మంచిది బుద్ధికి మంచిది అలా తీసుకునే ఆహారం కూడా పవిత్రమైన ఆహారంగా ఉండాలి పరిపక్వమైన ఆహారంగా ఉండాలి ఇది వాచిక శారీరకమైన తపస్సు మానసికమైన తపస్సు ఒకరోజు నియమం తీసుకుని నేను ఎవరి గురించి చెడు ఆలోచించను తపస్సు చేయి నేను ఎవరి గురించి చెడు ఒక గంట నేను ఎవరి గురించి చెడు ఆలోచించను అందరిలో మంచినే చూస్తాను ఒక తపస్సు మొదలు పెట్టండి నాకు వీళ్ళంటే పడదనుకోండి ఒక గంట నేను ఒక తపస్సు చేశాను ఏంటంటే నాకు పడని వ్యక్తిలో మంచి చూడాలి నేను ఈ గంట ఒక తపస్సు అది ఎలా మారిపోతారు మనిషి ఆ గంటని మెల్లగా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే తపస్సును కనుక ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే రెండో గంట కూడా నేను వాళ్ళు మంచి చూడాలి మూడో గంట కూడా మంచి చూడాలి ఇలా మంచి చూడడం మొదలు పెడితే వాడిలో చెడుని నేను విస్మరిస్తూ పోతాను నాలో మనస్సు సమతుల్యత పొందుతుంది తపస్సు శారీరక తపస్సు వాచిక తపస్సు మానసిక తపస్సు తపహా ఈశ్వర ప్రణిధానం ఈశ్వర ప్రణిధానం అంటే మనం పరమాత్ముడికి సన్నిహితంగా మెలగ భౌతికంగా ఎలాగా ఒక పటమో ఒక విగ్రహమో ఒక రూపమో ఏదో పెట్టుకోవడం దాంతో కొంతసేపు రిలేట్ అవ్వడం ఇంకొంతసేపు మనసులో ధ్యానం చేస్తూ చింతన చేస్తూ అలా రిలేట్ అవ్వడం ఇంకా కూడా ఆధ్యాత్మికంగా లోపల ఆ ఈశ్వర భావనతో మనం ఈ ప్రకృతిలో వ్యవహరించడం ఈశ్వర ప్రణిధానం కాబట్టి ఇవి యమ నియమాలు ఇవి పది కానీ మిగతాన్నిటికీ ఈ సెక్సెస్ లేవులేండి యమనియమాలే ఎక్కువ యమనియమాలు అయిపోయింది ఇదంతా డిసిప్లైన్ ఒక మనిషి తన్ను తాను డిసిప్లైన్ చేసుకోవడం మానసికంగా బుద్ధియుక్తంగా రకరకాలుగా తన్ను తాను డిసిప్లైన్ చేసుకోవడం వెల్ డిసిప్లైన్డ్ ఫెల్లో ఇకపోతే ఆసనం ఆసనాలు రకరకాలు ఉన్నాయి ఈ ఆసనాలు ఎందుకు ఆసనం ఎందుకు మన శరీరాన్ని మనం ఒక నియమబద్ధంగా ఒక పద్ధతిగా వాడుకునేందుకు వీలుగా దీన్ని చక్కగా మనం ఉంచడం ఎందుకనంటే శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం శరీర మాద్యం కలు మోక్ష సాధనం ఈ శరీరం ఏదైనా సరే ఈ శరీరం బాగుంటేనే మనం చేయగలం ఈ శరీరం ఢీలా పడిపోతుంది ఇక్కడ కూర్చి కూర్చోగలవా ఆరోగ్యం బాగులేక పాడైపోయి అలా అయిపోయింది మనం నేను చెప్పగలనా మీరు వినగలరా కాబట్టి శరీరాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి దీన్ని ఎడా పెడా నేను ఇష్టం వచ్చినట్టు చిందర వందరగా రప్సరి చేసి దీన్ని ఇరిటేట్ చేసి దీన్ని గందరగోళం చేసి వాడకూడదు ఇది మనకి ఇవ్వబడ్డది చాలా గొప్ప పరికరం అందుకని శరీరాన్ని జాగ్రత్తగా మలుచుకోవాలంటే ఆసనమే ఎక్సర్సైజ్ కరెక్ట్ కాదు వీ కెన్ ప్రూవ్ ఇట్ ఎక్సర్సైజ్ ఈజ్ నాట్ కరెక్ట్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ ఓన్లీ ఆసనాస్ ఆర్ అడ్వైజబుల్ ఎందుకు ఆసనాలు ఎనభై ఏళ్ల వాడు కూడా వేయగలడు ఎక్సర్సైజ్ నలభై ఐదు యాభై దాటితే ఇంక చైలెడ్ వాడు అయిపోతుంది వాడిని హరించేస్తుంది ఎక్సర్సైజ్ ఆసనాలు శక్తిని పెంచుకుంటూ పోతుంటుంది రోజు ఆసనాలకు ఉండే గొప్పతనం ఏం మన ఋషులకి చేత కాదా ఎక్సర్సైజ్ చేయడం ఎందుకు పెట్టలేదు అది అది కరెక్ట్ కాదు దట్ ఈజ్ నాట్ రైట్ ప్రొసీజర్ మన ఋషులు మనకు నేర్పిందంతా కూడా హాయిగా ఉండడం రూపాయి ఖర్చు లేని పద్ధతులు నేర్పారు చక్కగా ఉదయం లేచి సూర్యోదయానికంటే ముందు లేచి చక్కగా బ్రష్ చేసుకుని ఆసన ప్రాణాయామాలు చేసి ధ్యానం చేసి స్నానం చేసి భగవంతుడి దగ్గర కూర్చుని అర్చన చేసి మన నియమబద్దంగా ఆహారం తీసుకుని చక్కగా మన డ్యూటీస్ మన ప్లానింగ్ చేసుకుని పని చేసుకుని కొంతసేపు రెస్ట్ తీసుకుని భార్య పిల్లలతో కొంత కాలక్షేపం చేసి వేదాంతపరంగా చింతన చేసి హాయిగా ఈవినింగ్ అయ్యేటప్పటికి రిలాక్స్ అయ్యి కొంతసేపు మనం కావాల్సిన పారాయణమో మంచో చేసుకుని ఆంతరంగికంగా అంతర్ముఖంగా మనకు సాధన చేసుకుంటూ మళ్లీ హాయి రిలాక్స్ ఇంత భోజనం చేసి చక్కగా అందరితో మంచిగా ఉండి అలా పడుకుని ఆ డే ఒక్కరోజు అలా బ్రతకండి నచ్చితే దాన్ని కంటిన్యూ చేయండి కాబట్టి ఒక రోజు వీళ్ళు చెప్పి ఆ డిసిప్లిన్ ఒక్కరోజు ఆచరించి చూడండి రెండో రోజుకి మీకు మనస్సు ఎంత తేలిక చూడండి ఒక్కరోజు ఈ అష్టాంగ యోగాలు ప్లాన్ చేయండి ఒక్కరోజు ఎంత అసలు మార్పు వచ్చేస్తుందో కాబట్టి ఆసనాలు ప్రాణాయామం ఇది దేనికి ఆసనాలు శరీరాన్ని హ్యాండిల్ చేస్తుంది ప్రాణాయామం ఏం చేస్తుంది తెలుసండి మొత్తం లోపల ఉన్నటువంటి ప్రాణ గ్రంథులన్నింటినీ మొత్తం నాడులన్నింటిని శుద్ధం చేస్తుంది మనస్సుకు కూడా ఒక మంచి హాయిని ఒత్తిడి ఉండదు ప్రాణాయామం చేస్తూ చూడండి ఆ ప్రాణాయామ ప్రక్రియలో మొత్తం అన్ని శుద్ధమవుతాయి నాడులన్నీ డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయి నిశుద్ధమవుతాయి ప్రాణాయామంతో తర్వాత ప్రత్యాహారం ప్రత్యాహారం అంటే ఇది రెండు రకాలు ఒకటి మనం ఇన్టేక్ అండ్ అవుట్పుట్ అంటే మనం బయట వ్యవహరించడం ఇతరులతో మనం వ్యవహరించేటప్పుడు ఎలా ఉండాలి మనం లోపల ఆహార విహారాలు ఎలా ఉండాలి కృష్ణుడు భగవద్గీతలో అంటాడు యుక్తాహార విహారస్య యుక్త చేష్టసు యుక్త స్వప్నావ బోధస్య యోగోభవతి దుఃఖ చాలా ఎక్సలెంట్ శ్లోకం మనం ఎవరితో వ్యవహారం పెట్టుకున్నప్పుడు కొంతవరకు వ్యవహారం పెట్టుకోవాలి తర్వాత సరేనండి కలుస్తాను మళ్ళీ ఓకే సియూ బాయ్ మనం వచ్చాం లోపలికి బయట కూడా అంతే ఎంతవరకు మనకు పని అంతవరకు బయట ఉండాలి మళ్ళీ లోపలికి వచ్చి ఆయగా మనలో మనం ఆయ ఆత్మస్థితిలో ఆ స్వరూప స్థితిలో ఆ చింతనలు అలా నిలబడి ఉండగలగడం ఆ స్థితిని పొందుతూ ఉండడం భర్త అయినా ఏదైనా ఈ లోకంలో తల్లి అయినా వ్యవహారం ఉన్న సేపు వ్యవహరించడం దాన్ని కూడా తగుమాత్రంగా వ్యవహరించడం అర్థమైందండి తర్వాత దాన్ని లోపల అంతర్ముఖత నేను ఆహార విహారాల్లో కూడా ఆహారం కూడా ఏది పడితే అది ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ ఎవడు పడితే వాళ్ళు వండింది పనికిరాదు మనమే హాయిగా ఆహారాన్ని జపం చేసి పవిత్రంగా దాన్ని భగవంతుడికి నివేదన పెట్టి అది తీసుకుంటే మానసికంగా దాని యొక్క ప్రభావం ఉంటుంది ఆహారం మీద మీకు నేను చూపిస్తా నేను కావాల్సింది ప్రాక్టికల్ గా మీకు నేను చూపిస్తాను ఆహారంలో శుద్ధి అయితే భావశుద్ధి అన్నాత్ ప్రాణం ప్రాణాత్మన మనహ సత్యం అందుకని నేను అందరికంటే నీళ్లలో భార్యలు వండండి పనివాళ్ళ చేత గిన్నెలు తోమించుకోవచ్చు వంటలు కడిగించుకోవచ్చు స్టవ్ శుద్ధం చేయొచ్చు అక్కడంతా ముగ్గు పెట్టించొచ్చు కూరగాయలు తరిగించవచ్చు బియ్యం కడగచ్చు అన్నీ చేయించవచ్చు కానీ వండడం ఆ అగ్నిదేవుణ్ణి ముట్టుకొని ఆ పదార్థాన్ని వండడం మటుకు భార్య చెయ్యాలి తల్లి చేయాలి ఎందుకనంటే వీళ్ళు ఆ వండేటప్పుడు ఏంటనంటే వాళ్ళ భావన ఎలా ఉంటుందంటే నా భర్త తినాలి బాగా రుచిగా తినాలి ఆరోగ్యంగా ఉండాలి ఇది ఇలా ఉంటే నా భర్తకి ఇష్టం ఇలా ఉంటే నా కొడుకు ఇష్టం ఇలా ఉంటే నా అత్తగారికి ఇష్టం ఇలా ఉంటే మా మామగారికి ఇష్టం ఇలా ఉంటే మా అమ్మకి ఇష్టం ఇలా ఉంటే ఇలా ఇష్టం అని వాళ్ళ యొక్క ఇష్టాలని వీప్సలన్నీ చేస్తారు ప్రేమగా ఉండాలి కాబట్టి అన్నాత్ ప్రాణం ప్రాణాత్ మనహ సత్యం లోకాహ్ కర్మసు చామృతం ఇవన్నీ పట్టించుకోం ఇవన్నీ నియమాలు ఎన్ని వద్దు అంతా అంతా దేవుడు ఎంత అన అనొద్దు ఆ మాటలు ఊరికి పదాలు వాక్యాలు వద్దు మనకు మనం ఈ నియమాలను ఆచరించలేనప్పుడు ఆ పదాలు ఊరికినే మనం వల్లి వేయడమే చిలక పలుకుల్లానే ఉంటాయి కాబట్టి ఆహారం ప్రత్యాహారం మనం తీసుకునే ఆహారము శుద్ధమై ఉండాలి సకాలంలో భోంచాలి మీకు మెడికల్ సైన్స్ ఎంత గొప్ప మీరు పన్నెండు గంటలకి ఒక ఆవుని ఒక ఆవు మీ ఇంటికి ఉండాలి అనుకోండి మీరు ఆవుకి కుడితి ఆ బియ్యపు కడుగునీళ్ళు ఆ అరటిపళ్ళు తొక్కలు లేకపోతే అవి ఇవి అన్ని కడిగేసింది మరిగేసింది అన్నీ కూడా కలిపి గిన్నెలో పెట్టి పన్నెండు గంటలకు పెట్టండి అది తాగుతుంది మళ్ళీ నెక్స్ట్ డే కరెక్ట్గా పన్నెండు గంటలకు మీ ఇంటి దగ్గరికి తాగుతుంది రోజు మీరు అన్నం వండుకున్న తర్వాత ఇలాగా అన్నం ముద్ద కలిపి మీ ఇంటి పెరటి మీద ఇలా పెట్టండి కాకి అది తింటుంది రెండో రోజు మూడో రోజు అది వచ్చి కావ్ కావ్ అంటుంది ఒక టైం ఉందండి ప్రకృతికి అలానే మీరు కూడా ఈరోజు పన్నెండు గంటలకి భోజనం చేశారంటే రేపు కరెక్ట్గా పన్నెండు గంటలకి భోజనం ఆకలి అవుతుంది అప్పుడే తినేయాలి ఒబేసిటీ తగ్గడానికి పెద్ద మార్గం ఏంటంటే ఒక టైం మెయింటైన్ చేస్తే ఒబేసిటీ తగ్గిపోతుంది ఒబేసిటీ రాదు ఒళ్ళు బలుపు రాదు ఈ ఇది రాదు ఎందుకంటే ఒక కాలంలో లోపల జ్యూసెస్ ప్రొడ్యూస్ అవుతాయి ఆకలికి ఆ జ్యూసెస్ అంతా కూడా లోపల అడుగుతుంటాయి ఆహారాన్ని నిన్న నాకు ఇవ్వు ఈరోజు ఇవ్వు అని అడుగుతాయి అప్పుడు వేసామనుకోండి అంత సబ్సిడీ అయ్యి చక్కగా అడిగిపోయి హాయిగా అవుతుంది ఆ జ్యూసులు వచ్చి అడిగి అడిగి వీడి కడుపులో అడిగి వీడి ఆ నీళ్లు తాగి లేకపోతే ఇంకోటి తాగి దాన్ని జ్యూసులంతా కూడా డ్రై అయింది అనుకోండి అయిపోయిన తర్వాత వేశాడు అన్నం ఇప్పుడు జ్యూసులు ఉండవు దాన్ని అరిగించడని అందుకని మళ్ళీ ఇప్పుడో పుట్టి అప్పుడు ఇది వరకు ఇదంతా ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఒక టైం పర్ఫెక్ట్ ఆ టైం ఆ టైం మెయింటెనెన్స్ భోజనంలో వాడి కూడా చాలా మంచిది ఈరోజు పదకొండు గంటలకి భోంచేస్తే పదకొండు గంటలకు ఇంకెవ్రీడే సెట్ చేసుకోండి అలారం ఏ రోజైనా కుదరలేదనుకోండి ఇంకా పదకొండు గంటలకు కొద్దిగా నీళ్ళో లేకపోతే పాలో తాగేసి ఇంక ఊరుకోండి మళ్ళీ నైట్ ఆ టైంకి భోంచేయండి అర్థమైందా ఇంకా ఇంక మళ్ళీ మధ్యలో తీసేసుకోవద్దు అలా మెయింటైన్ చేసి చూడండి చాలా వరకు ఒకవేళ ఆకలేసిందనుకోండి ఏదైనా లైట్గా చిన్న స్నాక్స్ అలా కొద్దిగా తీసుకుని వదిలేయండి పులోముని ఇంకా ఏకతిండి ఏక తిండి ఏక తిండి కొంతమంది ప్రత్యాహారం తర్వాత ధారణ ఇక్కడ నుంచి ఏంటనంటే మనం ఏ గురువునైతే ఆశ్రయించి ఆయన ద్వారా ఒక మంత్రాన్ని పొందాము ఆ మంత్రాన్ని ధారణ చేయడం ఏ రూపాన్ని ఆయన మనకు ఉపాసనకిచ్చాడో ఆ రూపాన్ని ధారణ చేయడం ఏ వేదాంతమైతే ఆయన ద్వారా మనం పొందుతున్నామో ఆ వేదాంత నిష్ట ఆ చింతనని ధారణ చేస్తూ పోవడం ధారణ ధ్యానం ధ్యానం అంటే ఇక్కడ మనం ఏదైతే ధారణ చేశామో ఇంతవరకు ఆ ధారణ చేసిందంతా కూడా మనం లోపల మననం అనుసంధానం దానితో అలా ఉండడం సమాధి అంటే ఇక్కడ ఏంటంటే యౌగికంగా చూస్తే సమాధి అనంటే మనస్సు పడిపోవడం మనస్సు అలా ఒక మనిషి అష్టాంగ యోగాల్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాడి మనస్సు ఎలా అయిపోతున్నానంటే వాడు పడుకోమంటే పడుకుంటుంది లే అంటే లేస్తుంది పడుకో లే అది ఇష్టం చెప్తూ సిట్ స్టాండ్ స్టాండ్ ఆలోచించింది ఒకసారి మనకు ఎంతసేపటికి బయట వాటిని అలా హ్యాండిల్ చేయాలనుకుంటాం కానీ యోగి తన మనస్సునే తాను అలా పడేస్తాడు తీసుకుంటాడు పడేస్తాడు తీసుకొస్తాడు పడేస్తాడు తీసుకొస్తాడు వాడి దగ్గర ఆ టెక్నిక్ వచ్చేస్తుంది కానీ ఇలా పడేసి తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే పడేసినప్పుడు యోగి హాయిగా ఉంటాడు మళ్ళీ అది లేస్తుంది కదా మళ్ళీ జంజాటమే ఒకసారి ఒక చిన్న ట్రెడిషనల్ క్లాసికల్ కథ ఒకటి ఉంది ఏంటంటే ఒక యోగి ఒక రాజ్యంలోకి వెళ్తాడు వెళితే అక్కడ రాజుగారు ఏమంటారనంటే అబ్బా పెద్ద యోగి వచ్చారని టమ్కేయిస్తే అందరూ వస్తాడు దండోరా వేయిస్తే వస్తే ఈ యోగంటాడు నేను ఆరు నెలల పాటు సమాజంలో ఉండిపోతాను మీరన్నీ కట్టేయండి భూమిలో నన్ను పెట్టేసి శుభ్రంగా పైన కప్పేయండి ఆరు నెలలు ఉంటానంట రాజంటాడు నువ్వు ఆరు నెలలు ఉంటే అంత స్థితిలో నువ్వు ఉన్నావనంటే మొత్తం ప్రపంచం మొత్తం అన్నిటినీ మరిచిపోయి మా సమాధిలో ఉంటే నీకు నా రాజ్యంలో సాగం భాగం ఇచ్చేస్తానంటాడు ఓ యోగి ఏంటంటే అందరూ చూస్తారు అలా లోపలికి వెళ్తాడు పైన సీలింగ్ చేసేస్తారు సమాధిలోకి వెళ్ళిపోతాడు సరిగ్గా రేపు పొద్దున అవుతుంది అందరూ వచ్చేస్తారు యోగిని దర్శనం చేసుకుందాం మార్నింగ్ సమాధిని అలా కొడతారు ఆయన కూడా లోపల రెడీగా ఉంటాడు తీస్తారు పైకి వస్తారు అందరు అబ్బా అబ్బా అబ్బా ఆ రాజుగారు కూడా ఇంకెక్కడికో వెళ్ళిపోతారు ఈ ఈ సమాధిస్తుడిని యోగిం చూసి ఆయన బయటికి రాగానే రాజా మరిచిపోయావా నా అర్ధరాజ్యం ఏది రాజుగారు మరిచిపోయారు అందరూ మర్చిపోయారు ఈయనకు గుర్తుంది అప్పుడు రాజుగారు అడుగుతారయ్యా అన్నింటినీ మర్చిపోయి సమాధిలో ఉండే నీ గురించి మేంతాపత్రయపడితే నువ్వేమో ఈ అరరాజ్యం ఇవ్వనంటావు ఏమిటి అసలు ఇది ఈ కథ ఏమిటి దీని కమామిష ఏంటని అంటే అప్పుడు ఈయన యోగ సమాధిలో నా మనసు పడుకుందే గాని నువ్వు రాజ్యం ఇస్తానన్నావు కదా అది పెట్టేసి పడుకున్నాను టైం సెట్ చేసి పడుకున్నాను ఆరు నెలలకు లేచిన తర్వాత ఏంటి నా అరరాజ్యం నా అరరాజ్యం మొదలెట్టింది కాబట్టి సమాధి పొందిన సంసారం పోదు అడికి సమాధి పొందినంత మాత్రానా సంసారం పోదు వాడు అనుకోవడం వాడి యోగి యొక్క దృష్టిలో సమాధి అంటే మనస్సుని చంపేస్తే మనస్సుని పడేస్తే సమాధి అనుకుంటాడు నో రమణ మహర్షి అంటారు మనస్సు మేలుకున్నప్పుడే పొందగలగాలి అంటే ఏంటి ఆ సమాధి అనే శబ్దాన్ని మీకు చక్కగా విడగొట్టి చెప్తాను సమా పక్కన గీత పెట్టండి ఏంటది సమా డాష్ ధి అంటే ఏంటి బుద్ధి సమా అంటే మన బుద్ధి సమత్వాన్ని పొందగలగాలి అది సమాధి అప్పుడు మేలుకున్నప్పుడే మనం ఆ స్థితిని పొందుతూ ఉంటాం ఆనందాన్ని ఇప్పుడు మనకు సమత్వం లేదు అంతా విషమత్వం ఇది అది నాది నీది అని భేదాలు కానీ ఒక జ్ఞానికి మేలుకున్నప్పుడే ఆ సమత్వ దర్శనం వస్తుంది సమత్వ బుద్ధి సమత్వ చింతన సమత్వ స్థితి వచ్చేస్తుంది దాన్ని స్థిత అన్నాడు స్థిత ప్రజ్ఞ అనంటే తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత వాడి యొక్క ప్రజ్ఞ చలనం లేకుండా అంటే భేదాన్ని కాకుండా ఖేదాన్ని కాకుండా అంతటా ఆ ఏకత్వాన్ని ఆ పరమాత్మ స్థితిని పొందుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ యోగి మనస్సుని పడేసుకోవాలనుకుంటాడు మహర్షి అంటున్నారు అసలు మనస్సును పడేస్తే చచ్చిందానికి నీకు తేడా లేదు ఒక మొద్దుకి నీకు తేడా లేదు అంటే ఒక పెద్ద చెట్టు మొద్దుకి దొంగకి నీకు తేడా లేదు ఏంతేడా అదేలా పడుంటుంది నువ్వు అలా పడుంటావు లయం అంటే నిద్ర నాశనం అంటే కోమ మనస్సుని లయం చేసుకుంటా అంటే నిద్రపోయినట్టే నిద్రపోయినప్పుడు రాత్రి ఏమైనా బాధలు బెంగలు ఉన్నాయి మనకు ఏమీ లేవు ఉదయం లేవగానే ఏమిటోనండి మొన్న అలా బిజినెస్లో దెబ్బతిన్నాను నిన్నేమో కింద రోజు నాకు ఇలా లేచిన తర్వాత ఆలోచిస్తుంటాడు నిద్రలేవేం రావు అలాగే యోగి కూడా లయం చేసుకున్నప్పుడు ఏముండదు మళ్ళీ పైకి లేవగానే అన్ని లైన్గా ఉంటాయి వరుసగా సమస్యలు సరే నాశనం చేసేసుకుంటాం అన్నాడనుకోండి కోమలాగానే ఇది కూడా ఒక మనిషి అలా ఉన్నపలంగా పలంగా కోమాలోకి వెళ్ళాడనుకోండి వాడికి ఏం కనపడదు ఇంకేం ప్రపంచం ఉండదు వాడుండడు వీడుండడు ఏది ఉండదు అలా ఒక జీవత్సవంలో అలా పడుంటాడంతే ఒక ముద్దులాగా కాబట్టి మనస్సుని వినాశనం చేసుకుందాం అనుకున్నా అది కరెక్ట్ కాదు ఇక్కడ రమణ మహర్షి అంటారు అసలు పనంతా మనస్సుతోటే దాని పడేస్తే పనే ఉంటుంది ఇంకా అలాగనే ఏ మనస్సునైతే మనం సంస్కరించాలనుకుని సాధన చేస్తున్నామో ఆ మనస్సునే పడేస్తే ఇంక ఈ సాధన ఏంటి లేదు అర్థమైందా మీకు ఇంకా సాధన లేదక్కడ హాయిగా నిజంగా పడిపోవడమే మనస్సుని పడేసుకోవడమే సాధనైతే ఇంత ఎక్కించుకోవడమే ఏదో ఒకటి గాంజానో బాంగానో తాంగానో లోపలికి ఎక్కించి అలా ఊగుతూ పడిపోవడమే అది సాధన అయిపోతుంది అప్పుడు అర్థమైందా కాబట్టి ఇక్కడ మనస్సు మేలుకొని ఉండాలి ఆ మనసుని నేను ఆపరేట్ చేస్తూ పోవాలి సాధనకి మనసైవేదమాప్తవ్యం ఆ మనసే నాకు మార్గం చూపుతుంది మార్గం చూపే మనస్సుని నేను తీరిసి పారేశాననుకోండి నాకు మార్గం దొరకదు నాకు గమ్యం చేరలేను కాబట్టి నాకు మనస్సే మార్గదర్శి కాబట్టి ఆ మనస్సును నేను హ్యాండిల్ చేయాలి అందుకని ఇక్కడ మనం ఆ లయము వినాశమనేటువంటి పదాలొద్దయ్యా మరి ఏం చేయాలి అందుకని ఇక్కడ మహర్షి అంటున్నారు పద్నాలుగో శ్లోకంలో ప్రాణబంధనా ఇక్కడ ఈ స్టెప్ అండి ఈ పద్నాలుగో శ్లోకంతో ఆయన కావలసిన ఆంతరం బాహ్యాంతరములైనటువంటి సాధనని చెప్తూ డైరెక్ట్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తారా ఈ పద్నాలుగో శ్లోకంలో ఇంకా తత్వం లోపలికి వెళ్తారా ఇక్కడి నుంచి జరిగే ప్రతి శ్లోకము మనల్ని మన స్వరూపం దగ్గరకు నిడుతూ నిడుతూ నిడుతూ నిడుతూ తీసుకెళ్తుంది చాలా హాయిగా వినడం ప్రారంభించండి ఇక్కడి నుంచి ఈయనంటారు ప్రాణాన్ని బంధిస్తే మనస్సు నీ చేతికి వచ్చేసింది కదా మళ్ళీ నువ్వు వదిలిపెడితే కదా అంటే మనస్సు నీకు మిత్రుడే కదా నీ శత్రువేం కాదు నువ్వు చెప్పినట్టు వింటుంది అంటే నువ్వేం చెప్పట్లేదు అందుకనే అది దాని ఇష్టానికి ఉండదు అంతేనా కాదా మనస్సు నిమిత్రుడు ఎందుకు నేను నువ్వు ప్రాణాన్ని ఆపావు నీ దగ్గరకు వచ్చింది నువ్వు చెప్పినట్టు పడుంది అక్కడ మళ్ళీ నువ్వు ప్రాణం ఇచ్చావు దానికి ఇంకో పనేం చెప్పట్లేదు అందుకని దాని చెక్కబెట్టుకుంటూ ఉంది అంతేనా కాదా కాబట్టి ఇప్పుడు నీ మనస్సుకి నువ్వేదైనా పనప్ప చెప్పాలి నీ మనస్సుకి నువ్వు పనప్ప చెప్పాలి దాన్ని వదిలేసావనుకో దాని పని చెక్కబెట్టుకుంటూ ఉంటుంది దానికి పనప్ప చెప్పావనుకో పనిచేస్తుంది కోతిని ఆడించేవాడు చూడండి ఏం చేస్తాడు కోతిని ఆడించేవాడు ఏం చేస్తా ఇలా గొలుసుగడే ఏ అలా లే ఇలా లే అంటాడు తర్వాత ఆ కోతి అన్ని చూపించిన తర్వాత అందరూ చప్పట్లు కొడతారు వీడు వీడు ప్లేట్ తీసుకుంటాడు ప్లేట్ తీసుకుని అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేయడానికి వెళ్తాడు ఈలోగా కోతిని వదిలేస్తే అది అన్నిటిని గోకేస్తుంది అన్నింటినీ నాశనం అందుకనే ఏం చేస్తా ఒక కర్ర దానికి ఇస్తాడు అయితే వెళ్లిపెట్టుకో అంటాడు అది ఇలా పట్టుకుంటుంది పట్టుకుని ఆడ వెనకాల ఇలా తిరుగుతూ వెళ్తుంటుంది ఇప్పుడు కోతితో పని లేదు కానీ కోతికి పని అప్పు చెప్పాడు లేకపోతే ఆ పని అందరగోళం చేసేస్తుందండి ఇలా పట్టుకుని ఆడ వెనకాల తిరుగుతూ ఉంటుంది వీడి మటుకు పళ్ళెం పట్టుకుని అందరి దగ్గర వీడు హాయిగా అన్ని తీసుకొచ్చిన తర్వాత మూట కట్టేసి ఆ కర్ర తీసుకుంటాడు నేను తీసుకుని ఆ కోతిని లాక్కుంటాడు ఈ మూట వేసుకుంటే పోతుంటాడు నీ మనసు కూడా నీకు మిత్రుడు నీకు సంపాదించి పెడుతుంది అది ఆ కోతి సంపాదించి కోతి కోతని తిడతాం ఆ కోతి అన్నం పెడుతుంది కదండి వీడు పొందలేని డబ్బు ఆ కోత తెచ్చిపెడుతుంది వీడికి దాని కోతని తిడతావా మనం మనకు జీవనాధారం అది అలాగని ఇక్కడ కూడా మనసు మనకు సాధనకు ఆధారం అది అది జీవనానికి ఆధారం అయితే ఇది సాధనకు ఆధారం మనస్సు దాన్ని మనం విమర్శించద్దు మనస్సుని మనస్సు చాలా సున్నితమైన మనస్సు కంటే గొప్ప పరికరం ఈ లోకంలో మొట్టమొదటి రోజు చెప్పాను ఏదీ లేదు మనస్సు కంటే గొప్పది ఏదీ లేదు నా దృష్టిలో మన మనస్సుని మనం ఎంత ప్రేమించగలిగితే అంత గొప్పగా మనల్ని అది ఆస్వాదిస్తుంది తెలుసండి అంత ఆనందాన్ని ఇస్తుంది మనకు అది మన మనస్సుని మనం కనుక ప్రేమించుకోవడం మొదలు పెడితే ఎంత ఆనందాన్ని పొందొచ్చో మనం అంత ఆనందం అది ఇస్తుంది బయట ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే వాడు ఈరోజు ఇవ్వచ్చు రేపు వాడి బాధల్లో వాడు ఉండి ఏదో మనల్ని చూసా రోజు అవతలి పోనొచ్చు కానీ మన మనస్సుని కనుక మనం ప్రేమించడం మొదలు మన మనస్సుని మనం ఆస్వాదించడం మొదలు పెడితే మన మనస్సుతో మనం జీవించడం మొదలు పెడితే బా ఎంత ఆనందం అంత ఆనందం అది నాకు నిజంగా స్వానుభవం ఉంది అంత ఆనందం మన మనస్సుతోటి మనం బ్రతకగలిగితే